ఇదియ నాకుమతము ఇది వ్రతము ఉదుట్ల నిపుణత నిపుణతహరినే నిను శరననుటే తపములు జపములు ధర్మములు నెపమున సకలము నీవే చేకొను ఉపమల పుణ్యములొల్లానే ఇంకనూ ఇదియ నాకుమతము ఇది వ్రతము ఉదుట్ల కర్మమునొల్లాయికను హరిణీదాసుడను అనుకొనుటే నా పరమును ఇహమును భాగ్యమును ధరణీ మాయల తప్పుదిరువులను వరకి సుకృతములొల్లా నే ఇంకను ఇది నాకు మతము ఇది వ్రతము ఉదుట్ల కర్మము వల్లానికనూ నారాయణ నీ నామముదలచుట తారపు చదువులు శాస్త్రములు ఈ రీతి శ్రీవెంకటేశు గొలిచితి ఊరక ఇతరములొల్లానే ఇంకనూ ఇది ఎనా కుమతము ఇది వ్రతము ఉదుట్ల కర్మము వల్లానికను